మనిషి ప్రపంచములో చని చనిపోవడం మొదలైనప్పటి నుండి సమాధిలో ఖననం చేయడమే అల్లా నేర్పినటువంటి పద్ధతి అయితే కొందరు ఈ రోజుల్లో దానికి వ్యతిరేకం చేస్తున్నారు అయినా ఇప్పటికీ సర్వసామాన్యంగా సమాధిలో ఖననం చేయడమే జరుగుతూ ఉంది ముస్లింలలోనే కాదు వేరే ఎందరో మతస్థులల్లో కూడా ఇక సమాధిలో ఉన్నవారికి అనుగ్రహాలు దొరకడం లభించడం లేదా వారు శిక్ష అనుభవిస్తూ ఉండడం అన్నది ఖురాన్ హదీసుల ద్వారా రుజువైన విషయం దీనిని తిరస్కరించడమైతే దూరం దీని గురించి శంకించడానికి సందేహంలో పడడానికి కూడా ఏ అవకాశం లేదు ఇక ఈ రోజుల్లో ఎవరైతే కొందరు సమాధిలో శిక్షలు లేవు అని అంటునారో. వాస్తవానికి వారు కురాన్ గ్రంథాన్ని సమాధి శిక్షల గురించి ఏదైతే ఆయతలు వచ్చి ఉన్నాయో అర్థం చేసుకోలేదు యుసబ్బితుల్లాహుల్ నదీన ఆమెను బిల్కౌల్ ఇస్తాబిత్ఫిల్ హయాతినియా ఈ ఆయత ద్వారా స్వయంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం సమాధి యొక్క శిక్షలు అనుగ్రహాల గురించే ఈ ఆయత్ అవతరించింది అని చెప్పారు తిరిమిదిలోని హీర్ ఇంకా సురత్ మోబిన్లో అన్నారు وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ. إفراউন వాసలు చనిపోయి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతున్నాయి అల్లా అంటున్నాడు అన్నారు యుర్రదున علیహా గదువ ఉషिया. ఉదయం సాయంకాలం అగ్ని దర్శనవారికి ఇవ్వడం జరుగుతుంది. అగ్ని యొక్క సగ దాని యొక్క శిక్ష వారికి తలుగుతూ ఉంది పొద్దుమాపు పొద్దుమాపు హుదు ఆశయ్య వయోమతకు ముస్స ప్రళయ దినం తరువాత ఈ ఫిరాన్ వాళ్ళను నరక శిక్షలు వేయండి అని అప్పుడు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా సహిబుహారీలో చాలా స్పష్టమైన హదీఫ్ వచ్చి ఉంది సమాధి శిక్షల గురించి రెండు ఆయుధులు ఏదైతే నేను ప్రస్తావించానో అవే కాకుండా ఇంకా ఎన్నో ఆయుధులు కూడా ఉన్నాయి పురాణంలో ఇంకా ఎన్నో హతీలు కూడా ఉన్నాయి ఇక చివరి ఒక విషయం సమాధిలో శిక్ష అనేది మనిషిని సమాధిలో పెట్టబడినా పెట్టబడకపోయినా నేను ముందే చెప్పినట్లు సర్వసామాన్యంగా అందరినీ సమాధి చేయడమే ధర్మం కానీ కొందరు దీనికి వ్యతిరేకిస్తున్నారు కానీ ఎవరు ఏ స్థితిలో చనిపోయినా కానీ చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టబడినా పెట్టబడకపోయినా ఎవరైనా అగ్నికి ఆహుతి అయిపోయినా లేదా మృగ జంతువుకు మృగ జంతువు యొక్క కడుపులో వెళ్ళిపోయినా ఇంకా వేరే ఏ రకంగా ఏమి జరిగినా కానీ చనిపోయిన తర్వాత నుండి ప్రళయం సంభవించే వరకు ఈ మధ్యకాలం ఏదైతే ఉందో కురాన్లో అల్లా తెలిపినట్లు దీనిని బర్జహ్ అని అంటారు మరియు సామాన్యంగా ఈ కాలంనే సమాధి శిక్షలు సమాధి యొక్క వరాలు అని ఉంటారు అయితే మనిషి సమాధిలో పెట్టబడినా పెట్టబడకపోయినా సమాది అనుగ్రహాలు లేదా సమాది శిక్షలు తప్పకుండా జరుగుతాయి ఇవి కేవలం ఆత్మకు జరుగుతాయా లేదా శరీరానిక గుర్తుంచుకోండి హదీసులను గమనిస్తే హిమాబిబి కయ్యూబ్ రహమతుల్లా అలీ దీని గురించి చాలా వివరంగా రాశారు చదువులలో అరబీలో చదవండి ఉర్దూలో ట్రాన్స్లేషన్ అయిందా లేదా తెలియదు నాకు ఇంకా వేరే భాషల్లో అయిందా లేదా తెలియదు నాకు మనిషికి సమాధిలో అనుగ్రహాలు లేదా శిక్షలు అనేటివి ఆత్మకు జరగవచ్చు శరీరానికి కాకుండా శరీరానికి జరగవచ్చు ఆత్మకు కాకుండా ఆత్మ మరియు శరీరం ఈ రెండికీ కూడా జరగవచ్చు ఇక ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో సమాధి శిక్ష లేదు అని అంటున్నారో వారు అల్లాహకు భయపడాలి ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం సమాధి శిక్షల నుండి ప్రతీ నమాజ్లోండి అల్లా యొక్క ఉండేవారు మీరు సమాధి శిక్షల నుండి అల్లా యొక్క కోరండి అని ఆదేశించారు కూడా ఇంతటి స్పష్టమైన ఆదేశాలు ఉన్న తర్వాత తనకు తాను ముస్లిం అనే వ్యక్తి ఎలా ఈ విషయాన్ని తిరస్కరించగలుగుతాడు అల్లా అందరికీ హిదాయతీవుగాక సమాధి శిక్షలను సమాధి వరాలను తిరస్కరించే వారు గమనించాలి వారి బుర్రలో ఈ విషయం మింగుడు పడటం లేదని లేదా కొన్ని సమాధులు కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత తవ్వి చూసినప్పుడు అక్కడ ఏది శిక్ష కనబడకపోవడం ఇలాంటి విషయాల ద్వారా సమాధి శిక్షను సమాధి వరాలను తిరస్కడా తిరస్కరించడానికి ఆస్కారం లేదు దీని గురించి ఒక విషయం మనం గమనించాలి మనిషి ముందు ఆత్మలోకంలో ఉన్నాడు అక్కడ నుండి గర్భలోకంలోకి వచ్చాడు ఆ తర్వాత ఇహలోకంలోకి వస్తాడు ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకం బర్జహ్లోకి వెళ్తాడు ఆ తర్వాత పరలోకం ప్రతి ఒక్క లోకం మరో దానికంటే చాలా వ్యత్యాసంగా ఉంటుంది ఒక దాని గురించి మరో దానికి ఎలాంటి పొంత అనేది ఉండదు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు అతని పక్కనే మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ పడుకొని ఉన్న వ్యక్తి కల చూస్తాడు స్వప్న చూస్తాడు అందులో ఏదైనా చాలా భయంకరమైన విషయం చూసినప్పుడు కొన్ని సందర్భాలలో అరుస్తాడు భయాందోళన అతని ముఖము ద్వారా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది పక్కన ఉన్న వ్యక్తి కూడా గమనిస్తాడు కాని అతని పక్కనే కూర్చుండి ఉన్నప్పటికీ అతని అరుపు లేదా అతని యొక్క కదలిక ద్వారా ఇతడు ఏదో చెడు సొప్న చూస్తున్నాడు అని భావిస్తాడు అతడు వెంటనే మేల్కొని నాకు ఇట్లా జరిగింది అని ఏదైనా భయం కంపితులై చెబుతూ ఉంటే అప్పుడు కానీ తెలుసుకుంటాడు అలాగే ఆ పడుకున్న వ్యక్తి ఏదైనా మంచి కళ సంతోషవార్త చూసినప్పుడు అతని యొక్క ఏదైనా మంచి మాట ద్వారా లేదా మేల్కొని అతను చెప్పిన తర్వాతనే గాని ఆ స్వప్న గురించి ఇతనికి తెలుస్తుంది ఇద్దరూ కూడా బ్రతికీ ఉన్నారు ఒకడు పడుకొని ఉన్నాడు మరొకడు తెలివితో ఉన్నాడు ఈ తెలివితో ఉన్న వ్యక్తికి ఆ పడుకొని ఉన్న వ్యక్తి యొక్క విషయం ఏమి ఇది ఈ లోకంలో ఇంత వ్యత్యాసం ఇక మధ్యకాలంలో బర్జహ్లో జరిగే విషయం గురించి యహలోకంలో ఉండి మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎలా అర్థం కాగలదు ఇది అగోచర జ్ఞానాలలో ఒక ముఖ్యమైన విషయం అందు గురించి మనం ఎప్పుడైతే పరలోకాన్ని విశ్వసిస్తున్నామో ఆరు విశ్వాస మూల స్తంభాలలో అతి ముఖ్యమైనది ఒకటి పరలోక విశ్వాసం పరలోక విశ్వాసం అల్ కబురు అవ్వలు మనాజిర్ ఆహిర సహీ హదీస్ ప్రకారంగా సమాధి అనేది పరలోక మజిలీలలో మొదటి మజిలి ఇక్కడ మనిషి ఒకవేళ శిక్షల నుండి రక్షణ పొందాడు అంటే పరలోకం కూడా అతనిది మేలుగా జరుగుతుంది ఇక్కడ అతడు శిక్షలకు గురయ్యాడంటే ముందుకు ఇంకా ఎక్కువ శిక్షలు ఉంటాయి అని హదీసుల ద్వారా చాలా స్పష్టంగా ఉంది పురాణ ఆయత్లను హదీసులను విశ్వసించడమే మన విశ్వాసుల కర్తవ్యం సమాధి శిక్షణను తిరస్కరించడం ఇది అవిశ్వాసంతో సమానం అల్లా ఇలాంటి చెడు నుండి మనందరినీ రక్షించుగాక